ఈ రోజు సాయంత్రం మనము ఒక వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం ఏందంటే ప్రపంచమంతటా మోసం విస్తరించింది అక్రమం విస్తరించింది అనేకుల ప్రేమ చల్లారిపోయింది ప్రపంచమంతటా ప్రేమ లేదు ఎక్కడ అర్థమవుతుందా ఎక్కడ లేదు ప్రేమ ముఖ్యంగా మతంలో లేదు ముఖ్యంగా మతంలో లేదు యాజకులలో కూడా పోయింది విశ్వాసం చల్లారిపోయింది వాళ్ళకు కూడా భయం వచ్చేసింది నన్ను కూడా పట్టుకుంటుందేమో ఈ రోగం అని పాస్టర్లకు కూడా వచ్చేసింది రోగం భయం సారీ భయం రోగం వస్తుందని భయం దేని బట్టి భయపడతావో అదే వచ్చి కూర్చుంటది దేని గురించి భయపడతావో అదే వచ్చి పట్టుకుంటది నాకు ఏం కాదని ఏదనుకుంటున్నావో అదే వచ్చి పట్టుకుంటుంది నేను శ్రమలు చూడకుండా పోతాను అనుకున్నాడు శ్రమలలోనే నేర్పుతున్నారు నేను గమంతంగా మాయమైపోతాను అనుకున్నారు కానీ శ్రమలలో ఇరుపుతున్నారు మనుషులు అందరు శ్రమలలోనే ఇప్పుడు కదా కాబట్టి ప్రభు మనకి ముందుగానే హెచ్చరిస్తారు ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి అందరికీ ముందుగానే చూపిస్తాడు ఇట్లా ఉండబోతున్నాయి కాలాలు మీరు మట్టి ఏం చేయాలా మీకు మార్గం చూపిస్తాడు ఆపద రావడం తెలుసుకుని బుద్దిమంతుడు ఏం చేస్తాడంట ఏం చేస్తాడు తప్పించుకుంటాడు తప్పించుకుంటాడు ఇల్లు చక్కపరచుకున్నారు రక్షణ పొంది రక్షణ పొందితే చక్కపరచుకున్నారు ఆపద రాకుండా తప్పించుకోవాలా సమస్యని గ్రహించాలా ఆ జ్ఞానం దేవుడి నీకు ఇవ్వాలా అరే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి రాబోతుంది నేనేం చెయ్యాలా నా కుటుంబీకులు ఇట్లుండబోతున్నారు నేనేం చెయ్యాలా ప్రభుని అడగాల ప్రభా ఇటువంటి పరిస్థితులు నేనేం చేయాలా ఆయన మార్గం చూపించే దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కచ్చితంగా మార్గాన్ని చూపిస్తా ఉంటాడు ఈరోజు సాయంత్రం నేను అదే చూపిస్తాను వాక్యం పది ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలలో ముగిస్తా గంట సేపు తీసుకు దేవుని వాక్యం అట్లనే ఉంటది అర్ధ గంట సేపు వాళ్ళు చేరిపోయింది చేరిపోరా అయితే దేవుడు ముందుగానే మనకి చూపిస్తాడు రాబో శ్రమలు ఎట్లా ఉన్నాయని అయితే ఈ రోజు సేవకులు ఏమంటున్నారంటే మీరేం శ్రమలు చూడారు మీకంత సుఖమే ఉంటుంది మీకంతా సంతోషమే ఉంటది అని చెప్తున్నారు కానీ మనం ఏం చెప్తున్నామంటే అన్ని శ్రమలే ఉంటాయి మనం ఉంటున్న దుర్దినములని వాక్యం ఉంది కదా ఎఫ్ఎస్ రాష్ట్రపత్రికలో మనముంటున్నది దుర్దినములు కానీ సమయాన్ని పోనీక మనము దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తుంది టైం వేస్ట్ చేయద్దని చెప్తుంది అందుకే ఎక్కువ ప్రార్థనలు కూర్చుంటాము వాక్యం ధ్యానిస్తా ఉంటాము పరిగెత్తుతా ఉంటాము అందరినీ బలం అందరికీ హెచ్చప్తా ఉంటాము పెద్ద తుఫాన్ రాబోతుందంటే ముందు చెప్తే ఏం చేస్తారు జాగ్రత్తగా కాపాడుకుంటారు కదా తుఫానే నీకు తుఫాన్ గురించి వదిలినప్పుడు నువ్వేం చెప్తావు ఏం చెప్పలేదు మనుషులు తుఫాను లో కొట్టుకోపోతారు చెప్పనోడు కూడా కొట్టుకుపోతాడు చెప్పాల్సిన చెప్పకపోతే ఏమైతుంది వాడు కూడా కొట్టుకుపోతాడు బైబిల్లో ఉంది అట్లా బిలాం అనేవాడు ఆశ్రదవచనం చెప్పాల్సింది భై శాపవచనం చెప్పడానికి ప్రయత్నించాడు ఆ ఒక యాజకుడు ఒక పాస్టరు మంచి ఆలోచన ఇవ్వాల్సింది భాచన ఇచ్చిండు అప్పుడేమైందంటే శత్రువు వచ్చి యుద్ధంలో ఆ వాడిని కతితో బడిసి చచ్చిపోతాడు ఎవడో ముక్కుముఖం తిరినాడు ఒక ముక్కుముఖం తెలినాడు వచ్చి ఓ పాస్టర్ని కతితో బడిసింది అనిపితాడు వాక్యం టంది బైబిల్ లా ముక్కుముఖం తెలియదాడు యాజకుని ఒక పాస్టర్ని ఒక ప్రవక్తని కథితం పొడిచిపోతాడు ఎవడో ముక్కుముఖం తెలియదు అట్లనే ఆహాబో జీవితంలో కూడా చూస్తాం ఎవడో ముక్కుముఖం తెలినాడు పైన గాలికి బాణం కొడతాడు గాలికి బాణం వదులుతాడు అదిపై సీదా వీడికే తగులుతుదే రాజుకి అర్థమవుతుందా కాబట్టి బుద్ధిమంతులు అయితే మీరేం చేస్తారు తెలుసా ముందుగానే జాగ్రత్త పడతారు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఏసు ప్రభులోనే ఉన్నాయి నువ్వు ఏసులను నమ్ముకున్నప్పుడు నీకు బుద్ధి ఉండాలా లేదా లేకపోతేనే బాధపడుతున్నాం గుడ్డిగా ప్రార్థన చేస్తున్నాం గుడ్డిగా ఆరాధన చేస్తున్నాం అంతా గుడ్డి గుడిగా ఉంది వాక్యం తెలుసుకొని చేస్తలేం మనం అందుకు మనం విజయం పొందుతలేం అనవసరంగా కష్టాలలో పోయి ఉరుకుతున్నాం గాలికి పోయే కంపెనీ తెచ్చుకుంటాడా మనం అట్లనే ఉన్నాం మీరొచ్చు కదా అదే నేను ఇందాక చూపించిన సాయంత్రం అందరూ ప్రార్థన చేసి దేవుడి నుంచి స్వస్థత పొందడం రా అంటే వ్యాక్సిన్ తీసుకుని నేను స్వస్థత పొందుతాను అనుకుంటున్నాను ఈ రోగం నా దగ్గరికి రానికుండా కాపాడుకుంటా అంటారు అరే రక్తం పూసుకో గొరపిల్ల రక్తము ఇంటికి పూసుకుంటే నీ దగ్గరికి రాదు మృత్యు అని దేవుడు చెప్తుంటే మోస ద్వారా పడవడు నాకేం కాదులేని బయట దిగుతే ఏమైతుంది జ రోగం అట్లనే వస్తుంది కాబట్టి దేవుడు తప్పక తన సేవకులు మీరంత సేవకులు నేను ఒక్కనే కాదు మీరంత సేవకులు తప్పక సేవకులకి చూపిస్తాడు ఎటువంటి శ్రమలు రాబోతున్నాయో నీ బాధ్యత ఏంటంటే నువ్వు చెప్పాలా మనుషులకరై శ్రమలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి సిద్ధపరచుకోండి భద్రపరచుకోండి మీ జీవితాలు మీ కుటుంబాలు మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి ఆయన నువ్వు నీ బాధ్యత నువ్వు చెప్పాలా నువ్వు చెప్పలేదు అందుకు సమస్య వీరికి అర్థమైతుందా నువ్వు చెప్పలేదు నీ కుటుంబంలో ఈ సమస్య రాబోతుందని మళ్ళీ దేవుని బిడ్డవే దేవుని సేవకురాలవే మళ్ళీ నీకు చూపించినప్పుడు నువ్వు చెప్పాలనా లేదా నువ్వు చెప్పలేదు కాబట్టి శ్రమలాగుండా మనకు చెప్పిండు కాబట్టి మనం చెప్తున్నాం నేను అందుకే దూరం వచ్చి చెప్తున్నాను పంతొమ్మిది వందల ఆ సమయంలో ఒక అమెరికా దేశంలో జరిగిన నిజమైన కథ చెప్తున్నా మీకు నేను ఏం జరిగిందంటే ఆ రోజు అలా గందరగోళం ఉంది దేశంలో అయితే ఒక పాస్టర్ వచ్చిండు ఆయన పేరు జిమ్ జిమ్ జోన్స్ అనే పాస్టర్ ఈ పాస్టర్ అమెరికాలో అంత గందరగోళం ఉంది అనేసి ఆయన ఏం చేస్తున్నాడు వాక్యం బాగా చెప్పడం స్టార్ట్ చేసిండు అందరూ సమస్యలలో కష్టాలలో ఉన్నవారు అంత గందరగోళంలో ఉన్న వాళ్ళు ఆ వాక్యం విని కృషి అయిపోయినారు అరే అంతా బాగా వాక్యం అండి కాని ఆ పాశ్చర్యం మోసగాడని ఎవ్వరు గుర్తుపట్టలేకపోయింది అర్థమవుతుందా ఆయన ఏం చేసిండో మీకు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తా ఎట్లా మిమ్మల్ని మీరు కాపాడుకోలో ఇప్పుడు నేను మీకు ఒక విధానం చెప్తున్నా అది మీరు నేర్చేసుకోవాలి అయితే ఈ జిమ్ జోన్స్ అనే పాస్టర్ మనిషిని బాగా ఆకర్షించుకున్నాడు ఆకర్షించుకుని అన్ని వింతరకమైన బోధలు చెప్పడము అదేదో కొత్త గుంది కదా అనేసి అందరు పట్టుకోవడం అట్లా జరిగింది అన్నట్టు అయితే ఆయన మాదక ద్రవ్యాలకి అలవాటు ఈ పాస్టర్ మాదక ద్రవ్యాలంటే తెలుసా మీకు మత్తు పదార్థాలు ఒక పాస్టర్ అయ్యండి మత్తు పదార్థాలకు అలవాటు వాళ్ళ చర్చిలో కూడా అందరికి మత్తు పదార్థాలకు అలవాటు చేస్తున్నాడు అర్థమవుతుందా మోసం ఎట్లుంటుందో పసలు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్ముతారు అన్నట్టు మనుషులు మనం అట్లా నమ్మద్దు ఎందుకంటే ప్రభునే నమ్ముతున్నాం మనం ప్రభు మాటలే నమ్ముతున్నాం దురదృష్టం ఏంటంటే చదువుకుని వాళ్ళు మీరు చదువుకోలేదు కాబట్టి మీరు చదువుకోలేదు బైబుల్ చదివి రాదు మీకు మీరు ఇంకా సునాయసంగా మోసపోతారు కాబట్టి చదువుకున్న వాళ్ళతో చదివించుకోండి లేకుంటే చదువు నేర్చుకోండి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు దానికి వయసు పరిమితి లేదు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు మీరు చదువుకోవడం లేకుంటే వాడికన్నా చదువు వస్తే పక్కన కూర్చోటారా ఇది చదువురాని చెప్పాలా పిల్లలతో అలా చదువుతారు వాడు రక్షణ వద్ద నువ్వు వాక్యం బలపడతావు అయితే ఈ జిమ్ జోన్స్ అనే వ్యక్తి మనుషులను అందరిని మోసగిస్తూ ఏం చేసిండి గవర్నమెంట్ ఏం చేసింది వీని ద్వారా ఎప్పుడైనా డేంజరే అని గవర్నమెంట్ వీని అరెస్ట్ చేయడానికి పంపించింది మనుషులను పోలీసులను పంపిస్తే పసిగట్టి ఏం చేసింది పాస్టర్ వాళ్ళ చర్చలను అందరినీ సౌత్ అమెరికాకి ఇంకొక దేశానికి వెళ్ళిపోయాడు జంగుల్ అడవుల అడవులలో పోయి చర్చి కట్టుకున్నాడు నిజంగా జరిగిన స్టోర్ చెప్తున్నాను మీకు నేను అయితే ఈ జంగల్ ఆ చర్చి ఆ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ అమెరికా ఎక్కడ దేశము దేశంగా దేశంగా వెళ్ళిపోయినారు ఈ పాసర మాటలు విని పిల్లలు భార్యలు ఇండ్లు గిండ్లు అన్ని విడిచిపెట్టేసి పోయి మనము ఒక పర్లో రాజ్యాన్ని కట్టుకుందామని అడవులో తీసుకుపోయి ఇండ్లు కట్టించుకున్నాడు అర్థమైందా అయితే అందరు అక్కడ బద్దీ అయిపోయినారు అర్థమైపోయిందా తొమ్మిది వందల యాభై మంది నేను లెక్క చూసిన తొమ్మిది వందల మంది అందులో మూడు వందల మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరినీ అక్కడ తీసుకుపోయి ఆ జంగుల్లా అడవుల ఒక జైలు లాగా చేసి అక్కడే అందరూ వర్షిప్ చేసుకోవాలి అక్కడే అక్కడ పాడుకోవాలి అక్కడే వండుకోవాలి అడిగే తినాలి అంతే అక్కడ నుంచి ఎక్కడ పోవచ్చారే మళ్ళీ వాటిని చదువుకోవడం వాడు ఉద్యోగాలు తీసుకోవడం అంత అన్యాయం చేసింది ఆ ఫాస్టర్ జిమ్ జోన్స్ అనే ఫాస్టర్ అయితే ఏం జరిగిందో మీకు చెప్తాను వాక్యాన్ని చెప్తాను అయితే ఆయన దగ్గర కొంతమంది గన్నులు పట్టుకొని కూడా ఉంటారు బాడీ గార్డ్స్ లాగా ఫాస్టర్ కి బాడీ గార్డ్స్ ఎందుకు అవసరమా ఇప్పుడు నేను కూడా ఎక్కడెక్కడ ఊర్లు తిరగాసి వస్తుంటాం నాకు నా దగ్గర ఒకటి బాడీ గార్డ్ ఉంటాడు అవసరం నాకు బాడీ గార్డ్ అసలు నన్ను కట్టాలా నన్ను పట్టుకోవాలా వాళ్ళు వాళ్ళ దొరకర్ నేను పాస్ ఓన్ బాడీ గార్డ్స్ ఎందుకు ఈ రోజు ప్రపంచంలో పాసర్లకు అందరికి బాడీ గార్డ్స్ ఉంటారు నేను చెప్తున్నది అంటే వాళ్ళకి విశ్వాసం చెప్తున్నా ఫ్రాంక్ అంతేనా వాళ్ళకి విశ్వాసం అంటే బాడీ గార్డ్ ఎందుకు అందుకు అది నమ్మకం లేదన్నట్టే దేవుని మీద మోసం అయినా గానీ ప్రజలు నమ్ముతున్నారు ఆ పాసలనే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏ మనిషి గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సెండ్ కాబట్టి చెప్తున్నా గురించి ఈ జిమ్ జోన్స్ అనే సచ్ సూసైడ్ చేసుకుని సచిపెండ్ చెప్తున్నా కూడా పాస్టర్లు సూసైడ్ చేసుకుంటే మనుషులకి ఏమేమి జవాబు ఎటన్నా అమ్ముతారు చెప్పండి మోసగాడు కదా ఏం చేసిండేనా మంచిగా సిటీలో బతుకున్న వాళ్ళని అందరినీ తీసుకుపోయి అడిల జంగిల్లా జైల్లా కట్టుపడేసి అయితే కొంతకాలానికి ఏం చేసిండే వాళ్ళ మనసు మైండ్ బ్రెయిన్ వాషింగ్ అంటారు దీన్ని మైండ్ అంతా చెడగొట్టిండు పిచ్చి పిచ్చి వాక్యాలతో చెడగొట్టేసిండు చెడగొట్టి ఏం చేసిండు అయితే అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీడు ఫలాని జంగుల్లో ఉండడానికి గుర్తుపట్టి ఎట్లన ఇప్పుడు ఆ వేరే దేశం దేశంగా దేశంలో నేనేం చేయలేము కదా నేను ఈ దేశంలో ఉండేట్టు ఆ దేశంలో పోయి ఎట్లా పోలీసులను పంపించగలం కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ ఏం మన దేశస్ వీడు అక్కడ తీసుకుపోయిండు వాళ్ళు వాళ్ళనన్నా కనీసం వాళ్ళ బుద్ధి చెప్పి తీసుకొస్తాం అనేసి ఒక వ్యక్తిని పంపించారు ఒక పాస్టర్ ని పంపించారు ఇంకొక పాస్టర్ని ఎందుకంటే వీడు పాస్తర్ కదా మోసగించండు మళ్ళీ ఒక పాస్తర్ ద్వారా మోసపోయినారు ఇంకొక పాస్టర్ని పంపిస్తే కనీసం వాని మాట విన బయటకు వస్తారని రాయన్ అనే ఒక పాస్టర్ని పంపించారు మంచి దేవుని భక్తి ఆ పాస్టర్ వచ్చి ఈయన చెప్తున్న వాక్యము మోసకరమైన వాక్యము నా మాట వినండి నేను మీ కొరకు సెపరేట్ ప్లేయిన్ తీసుకొస్తా మీరు ప్లేన్ ఎక్కండి ఎందుకంటే వెయ్యి మంది కదా మీరు దగ్గర దగ్గర మీకందరికీ ఒక పెద్ద ప్లేయిన్ తీసుకొస్తా మీరు అందరు ఆ ప్లేన్లు ఎక్కితేనే మిమ్మల్ని తిరిగి మీ దేశానికి తీసుకెళ్లిపోతా అని చెప్పడానికి ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో జిమ్ జోన్స్ అనే పాస్టర్ ఇది ముందుగానే పసిగట్టండి మీరు బాగా అర్థం చేసుకోండి ఆయనకు ముందుగానే తెలిసిపోయింది పలాని వ్యక్తి వస్తున్నానే అయితే ఏం చేసాడంటే మనుషులకి ఇంకో పలాని వ్యక్తి వస్తున్నాడు మీరు ఎవ్వరూ ఆయన మాట వినద్దు ఆయన ఎంత బాగా చెప్పినా ఆయన మాట వినద్దు తర్వాత నా గురించి మన చర్చ గురించి తప్పుగా ఏం చెప్పద్దు ఇక్కడ బాగానే ఉన్నాము మేము ఖుషిగానే ఉన్నాము మాకు అంత ఉంది అని చెప్పాలా అని చెప్పమాడు అయితే ఈ పాస్టర్ ఈ రాయలైన పాస్టర్ ఏం చేసాడు డైరెక్ట్ చర్చిపోకుండా బయటికి వెళ్ళి పిలిపిచ్చాడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు మేం బయట ఉండం కదా మేం బయట ఉన్నాం మేము లోపల లేమ్ బయటికి వెళ్ళి వస్తాం మేము బయటికి వెళ్ళొచ్చి చెప్తున్నాం మేం ఏమని చెప్తున్నాం మీ మీదకి భయంకరమైన శ్రమ రాబోతుంది ఇప్పుడు జాగ్రత్త పడండి త్వరగా బయటికి రండి నేను ఏరోప్లేన్ తీసుకొచ్చినా మా ఇంట తీసుకెళ్లిపోతా అంటే వాళ్ళు భయపడుతున్నారు చెప్ చెప్పు కొంతమంది ఏమో వెనుకల నుంచి మమ్మల్ని బయటకి తీసుకుపోండి కొంతమంది మేము ఇక్కడ చాలా కష్టంగా ఉంది మా పరిస్థితి చెప్పలేము వాడున్నాడు అక్కడ గన్నులు పట్టుకుని వెనకాల ఫాసర్ వెనకల పాస్తర్ ఇట్లా మాకు చెప్పిండు అనిషి మమ్మల్ని తీసుకోపో అంటున్నారు కొంతమంది ఆ కొంతమందిని తీసుకోపోయింది ఆయన తక్కినా వాళ్ళు అక్కడే ఉండిపోయినారు మీకు అర్థమవుతుందా చాలా కొంతమంది ఆయన వాక్యం విన్నర్ ఆ రాయన్ అనే పాస్టర్ వాక్యం గవర్నమెంట్ పంపించింది ఆ తక్కిన తొంభై తొమ్మిది వందల మంది ఏం చేశారు తెలుసా ఈ పాసర్ వెళ్ళిపోయాం అలా తీసుకుని చిన్న గుంపుని పెద్ద గుంపు లోపలే ఉంది ఇంకా ఇప్పుడు ఆయన ఏం చేసిండి పోయి అక్కడ చెప్పిండి ఇట్లా చేసిండి ఈ పరిస్థితి అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా ఆర్మీని పంపించింది వాడిని షూట్ చేయడానికి ఆ పాసర్ని ఎప్పుడన్నా విన్నారు ఎట్లాంటి ఇది నెరవేరింది ఇప్పుడు త్వరగా నెరవేరబోతుంది ఇటువంటిది ఇంకోటి నేను చెప్తున్నా అందుకు కొత్తగా మీకు ఏమన్నా స్టోరీ చెప్పడానికి నేను రాలే ఇక్కడ కథ చెప్పడానికి రాలే ఇది జరగబోతుంది ఇటువంటి అని వస్తున్నా ఏం జరిగింది చెప్తాను చుట్టుపని ఈ పాస్తర్ పసిగట్టిండు నన్ను చంపనీకి వస్తున్నారు అని ఆయన ఏం చేసింది అస శత్రువులు మనల్ని చంపనీకి వస్తున్నారు అని చర్చిలో వాక్యం స్టార్ట్ చేసిండు అంతా తొమ్మిది మంది కూర్చున్నారు చిన్నపిల్లలు మూడు వందల మంది ఉన్నారు వాళ్ళకందరికి ఒక వాక్యం చెప్తుంది శత్రు మనని చంపనీకి వాడు చంపక ముందు మనమే చచ్చిపోదాం అని అందరికీ ద్రాక్ష రసంలో పాయిజన్ కల్పిచ్చిండు అందరు దాగిరి అందరు చచ్చిపోయినారు చర్చి మొత్తం చచ్చిపోయింది అర్థమవుతుందా ఎంత మోసమో పాసర్లు నేను చెప్తున్నాను నేను కూడా ఉండొచ్చు కదా మోసం చేస్టన్ ఎవరన్నా మోసం చేయొచ్చు కదా అంటున్నా చర్చి పేరు తీసుకోలే కదా నేను కూడా అమెరికాలో అని జరిగిందని చెప్తున్న స్టోరీ కాబట్టి దేవుడు ఎప్పుడైనా నీ మీదకి శ్రమ రాకముందు ఒకరిని పంపిస్తాడు బైబిల్లో చూసినా మీరు వచ్చి నువ్వు వెళ్ళిపోయినావు నువ్వు విండ్లే అప్పుడు వాక్యం ఒక్క వాడిని పంపిస్తాడు చివరికి కరెక్ట్ వాక్యం చెప్పడు కరెక్ట్ మీకు ఏమంటారు దాన్ని హెచ్చరిక వార్నింగ్ అంటారు ఇంగ్లీష్ లో హెచ్చరిక మీకు హెచ్చరిక ఇచ్చేవాడిని ఒకరిని పంపిస్తాడు దేవుడు దాని తర్వాత ఎవడనొచ్చి పిచ్చి పిచ్చిగా చెప్పొచ్చు మీకు అది మంచిగా ఉండకపోవచ్చు నేను చెప్పిన వాక్యం మంచిగా ఉండకపోవచ్చు బట్ అది కొంచెం కష్టం చేదు చేదుగుంటది వినడానికి కానీ అది పాటించినాక తీపిగుంటుంది శ్రమ నుంచి బయటపడిన అది కరెక్ట్ కదా అని చిన్న గుంపు వాళ్ళు వచ్చారు ఆ ఫాస్టర్ వాక్యం విని పెద్ద గుంపు లోపలే ఉండి అద్రాక్ష రసంలో వాడు ప్రొబ్బల్లానిచ్చిండో ఏమి ఇచ్చిండో మెంటలో వాడాడు సచిపోయి వాడు కూడా చూసాడు వాడు కూడా తాగిండు కొంత సైనాయిడ్ కలిపిండండ్ల పాయిజన్ చాలా డేంజరస్ పాయిజన్ అది సైనాయిడ్ ఉత్తట నాలుగైక టచ్ అయితేనే పోతారు అంత పవర్ఫుల్ పాయిజన్ అది అది కల్పించి వాడు మూడు వందల మంది పిల్లలు అనిపించేవాడు అర్థమవుతుందా కాబట్టి సరే మనకు కూడా కొన్నిసార్లు ద్వేషం వస్తూ ఉంటది కానీ మనం దాన్ని తొక్కేసుకుంటా ఉంటాం ఎందుకంటే మనం చెప్పేది దేవుని ప్రేమ నేను గొర్రెల కొరకు నేను నేను గొర్రెలకి మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అంటే జీవం ఇస్తాడు తన జీవాన్ని మనకిస్తాడు వీడు జీవం తీసుకున్నాడు పాస్తర్ అనేవాడు జీవం ఇవ్వాలి కదా జీవం ప్రకటించాల కదా వాడు జీవం తీసుకొని పోయిండు మంది మూడు మంది పిల్లలు పిల్లలు భార్యలు భర్తలు మొత్తం ఇట్లా కుప్పలు కుప్పలు పడారు ఇవి మీకు ఇంటర్నెట్ లో ఉన్నాయి ఇప్పుడు ఫొటోస్ నేను చెప్తున్నా వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇంటర్నెట్ లో మీరు చూస్తే తెలుస్తుంది ఏడుపుస్తుంది ఆ ఫొటోస్ చూస్తే చిన్న చిన్న పిల్లలు తాగి పాయిజన్ అట్లా పడిన రంతా శవాల్ సో నేను అనేది ఏంటంటే దేవుడిచ్చిన వార్నింగ్ లేక హెచ్చరికని మీరు ముందుగానే పట్టించుకుంటే మీ జీవితాలు బాగుంటాయి మీ కుటుంబాలు బాగుంటాయి మీరు తప్పించుకుంటారు శ్రమ నుంచి లోపల ఉన్న వాళ్ళు కాబట్టి మీరు ఎట్లా మీరు తీర్మానించుకోండి ఇప్పుడు కావాలని పోయి పాము బొక్కలో చేయబెడితే ఏమైతుంది చెప్పండి మన జీవితాలు అట్లనే ఉన్నాయి రో నీకు తెలిసా అక్కడ పాము పుట్ట ఉందని ఉందని పోయి చేయబెడితే ఎట్లా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా లేదా సేవ జీవితం దేవుని బిడ్డలు అట్లా ఉండరా దేవుని బిడ్డలు గుడ్డిగా పోతా ఉంటారు గొర్రెల్లాగా కానీ నువ్వు పాములో వివేకులై పౌరంలో వల్లే నిష్కాళంకంగా ఉండాలా ద్వేషము కోపము పాపము ఇటువంటి ఏముండద్దు అసూయ కుల్లు కుట్ర ఇటువంటి ఏముండదు నిష్కలంకంగా ఉండాలా తప్పించుకోవాలా పాము పసిగట్టి తప్పించుకుంటది అది అరేవాడు వస్తున్నారు మీరు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజులలో ఎందుకంటే మొత్తం గందరగోళం చేసి పెడుతుండేవాడు సైతాన్ని కాదు కుటుంబాలని సంఘాలని చిన్నాడు సంఘాలు అయితే మొత్తం పోయినాయి ప్రపంచంలో మొత్తం పోయినాయి ఎవ్వరు చూడలేకపోయాడు ఇవన్నీ పరిస్థితులు ఆయన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం ఉండదు సంగం సంఘం భూమి మీద ఉంటదాని డౌట్ చూడండి విశ్వాసం లేని వాటి పరిస్థితి ఏమైతుంది శ్రమలు వచ్చినప్పుడు ఏడ్చుకుంటా విశ్వాసం ఉన్నప్పుడు ముందుగానే జాగ్రత్త పడేటాడు చిన్న గుంపు బయటకు ఆ చర్చలకి వెళ్ళి బతికినరు ఈరోజు ఈ రోజు కొన్నారు ఇంకా బతికి చాలా మంది చనిపోయినారు కూడా చనిపోయినారు సైతాను ఆ రీతిగా మోసగిస్తాడు యాజకుల ద్వారా మోసం వచ్చింది బైబుల్ అంతటా ఈ రోజు కూడా యాజకుల ద్వారా మోసం వస్తుంది మతం అట్లుంటది సర్పంలు తేళ్ల గురించి మీకు అంత నేను చెప్పనవసరం లేదు గానీ సర్పంపులు చాలా మోసంగా ఉంటాయి అన్నట్టు యాజ యాజకులు అట్లుంటారు లేవి యాజకత్వంలో ఉన్న వాళ్ళు మోసగా ఉంటారు ఈ సత్యం గ్రహించిన మనము ఇక మీదట కనీసం జాగ్రత్తగా మన కుటుంబాలను మన పిల్లల్ని కాపాడుకుందాం ప్రార్థన చేసినాము మన మీ భర్త తిరిగి మీ తమ్ముడో అన్ననో ఎవరో తిరిగి అన్న తిరిగి మనం చూస్తాం అది మంచిగా పెండ్లైతుంది అనుమానించకండి ధైర్యంగా ఉండండి వందనాలు చెప్పండి ఏడవకండి ఏడుస్తే వచ్చేది లేదు ఏడ్చే కదా క్రైస్తవులు ఏడవరకు ఒక్క క్రైస్తవుడు ఏడ్చినట్టు బైబిల్ని చూడలే అర్థమవుతుందా పాత నిబంధనాలు ఏడ్చిర్రు ప్రా ప్రభ్వా ఈ ఐగుప్తులు మమ్మల్ని బానిసలాగా వాడుకున్నారు ప్రభా మా భుజాల మీద బరుబెట్టిన ప్రభావిడ్చిర్రు ఏడ్చినా దేవుడు జవాబివ్వలేదు నాలుగు వందల సమస్యల తర్వాత జవాబిచ్చిండు ఏడుస్తే జవాబు ఇవ్వడు ప్రార్థన చేస్తే జవాబిస్తాడు దేవుడు సో ఇప్పుడు మీరు ఎలా సంతోషంతో ధైర్యంతో అన్ని పొందినమని ప్రార్థించండి ఘనవిజయం చూడండి సాక్ష్యం ఇవ్వండి అటువంటి ప్రభు మీకు అనుగరించాలని ప్రార్థిస్తాం పరశుద్ధర వగు తండ్రి వదనాలైన ప్రవ్వ పాస్టర్ తండ్రి ఎంతమందిని జీవంలోకి నడిపించాల్సింది మరణానికి నడిపించండి ప్రవ్వ నైనమ్మ ఈ రోజు అట్లనే ఉంది ప్రభా ఆత్మీయ జీవితంలో అంత మరణం లాగే నడిపిస్తున్నారు లేవి యాజకత్వము మరణాలకు నడిపిస్తుంది ప్రవ్వా మీ యాజకత్వము జీవముకు నడిపిస్తుంది ప్రవ్వా కనీసం అటువంటి జీవం ఈ బిడలు చూడాల ప్రవ్వా ప్రతి సంఘంలో అది చూడాలని మేము ఆశపడుతున్నాం ప్రవ్వా సంఘాలు విడిపోవాలని మేము కౌరతలేం ప్రవ్వా సంఘాలు జీవంతో నిండాని ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘము సత్యాన్ని గ్రహించాలని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క లేవి యాజకత్వం నుంచి మెల్కీ యాజకత్వం రావాలని ప్రార్థిస్తున్నాం ప్రభావి మోసం నుంచి బిడలే దయచేయండి ప్రభా ఓ ప్రభావ మనుషులందరూ సత్యాన్ని గ్రహించాలా ప్రభా జీవం పొందుకోవాలా సంపూర్ణమైన జీవం ఇస్తానన్నారు మీరు అటువంటి సంపూర్ణమైన జీవం దయచేయండి నైన్ సంఘాలకు దయచేయండి ఇక్కడ బ్రదర్ సిస్టర్లకు దయచేయండి ఈ కుటుంబానికి దయచేసి but get out of our stomach eyes I command you in Jesus name tava samprada swasata pragatistha aise krista ananda dire mangunadi saathi lektont sadishta rupakala santri ji ko wandala isela rebel nasrincha dinaina nasrincha proba shubhitav chaisna chistavita bude to శయించండి బయట తర్మీ జాబ్ పట్ట పెరుమలు ఆసక్తి పూర్తి పెంచండి దాని ప్రతి పనిలో ఆసక్తితో చేయాలా డబ్బులు సంపాదించుకొని రావాలా ఇక్కడ ఒక మంచి గృహాలు కట్టాలా అది మేము చూడాలి అప్పుడు మీకే సాక్షి పెడతామని పరిస్థితి తండ్రి